ఆనంద తీర్ ఈ ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అచ్యుత ప్రేక్షకులు ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి విలోనయ్యారు తెలుస్తోంది ఇది దైవ నిర్ణయం అందుకే మనస్సుకి ఈ ఉల్లాసం ఉత్సాహం శీఘ్రంగా ఆలోచనను అమలు చేశారు ఒక శుభ ముహూర్తంలో వేదాంత పీఠం మీద కూర్చోబెట్టి ఉత్తరాధికారిగా పట్టాభిషేకం చేశారు పూర్ణప్రజ్ఞుల శిరస్సు మీద సాలగ్రామాలను ఉంచి శంఖంతో నీటిని నింపి పురుష మంత్రాలను పఠిస్తూ అభిషేకించారు ఆ క్షణం నుంచి పూర్ణప్రజ్ఞుల్ని ఆనంద తీర్థులుగా ప్రారంభించారు అలా ఆశ్రమంలో ఉన్నప్పటి పూర్ణప్రజ్ఞులు అన్న నామం దశ ప్రమతి అన్న వైదికనామానికి అర్థమైతే ఆనంద అనే నామం మధ్వనామానికి వ్యాఖ్యానమైంది అనుమాన మద్వులైన ఆనంద తీర్థులు పీఠాన్ని అధిరోహించిన కొత్తలో ఒక సంఘటన జరిగింది అత్యుత ప్రేక్షల మిత్రులైన శిష్య బృందంతో కలిసి అత్యుత ప్రేక్షలను దర్శించడానికి వచ్చారు నిజానికి వారు వచ్చింది ఆనంద తీర్థుల్ని కలుసుకోవాలని వీలైతే ఆయనతో తత్వజ్ఞానం గురించి చర్చించి గెలవాలని ఆ యతిపరీణ్యుడు తర్క శాస్త్ర ప్రవీణ్యుడు ఆ ప్రావీణ్యం కొద్దీ సహజమైన ఉత్సుకతతో వారు మధ్వాచార్యులతో చర్చ ప్రారంభించారు ఆ చర్చ ఇలా సాగింది భేద సాధన అంత జటిలమైన విషయమేమీ కాదు జీవులు ఈశ్వరుడు వేరు వేరు ఈశ్వరుడు నియమించేవాడు జీవులు నియమింపబడేవారు వారి సంబంధం రాజుకి ప్రజలకి మధ్య ఉన్న సంబంధం లాంటిదే పూర్ణ సుస్పష్టంగా ఈ వాదనం ఖండించారు ఇలా కేవలం అనుమానంతో భేదాన్ని సాధించడం మన తరం కాదు అలాగే అనుకున్న పక్షంలో భిన్నవ విశేషణం పక్షమైన భిన్నమా అభిన్నమా భిన్నామా భిన్నమని పోతే అవస్థాదోషం ప్రాప్తిస్తుంది అభిన్నమని అంటే విశేషణ విశేష భావాలకు అనుపమత్తి భిన్నాభిన్నమని అంటే వ్యాహతి పైగా ఏక ఆ ఉభయ దోషాలకు ప్రాప్తి ఈ ఆక్షేపణకు వారు జవాబియ్యలేదు మరొక అంశాన్ని లేవనెత్తారు తమ వాదనకు బలం చేకూర్చడం కోసం యుక్తిని కూడా తమ వాదనలో ప్రయోగించారు ఈ జగత్తు కంటికి కనిపిస్తోంది కనుక పాదరసం కూడా వెండిలా మెరుస్తుంది కానీ అది ఎలా వెండి అనే నిజం కాదు అలాగే కంటికి కనిపించేదంతా మిథ్య కానీ ఈ వాదాన్ని మధ్వాచార్యులు అంగీకరించలేదు కంటికి కనిపించేదంతా మిథ్య అనటానికి లేదు పాదరసం వెండిలా కనిపించటం మిథ్య కావచ్చును కానీ వెండిలా కనపడే వెండి సత్యమే అవుతుంది కదా మిథ్య అనబడే ప్రతిదీ మిథ్య అనటం కూడా మిథ్య పూర్ణ ప్రజ్ఞులు తర్కాన్ని విశ్లేషణ చేసే విధానం చింతనకి దారితీసింది తర్కంతో ఏదైనా సాధించవచ్చు అన్న తార్కిక చింతన అసంబద్ధమైనది అసలు తర్కంతో ఏదైనా సాధించవచ్చు అనడంలోనే అవతలి వాదాన్ని నిరాకరించడం కూడా సాధించవచ్చునన్న అర్థం దాగి ఉంది కదా కేవలం తార్కంగానే బాధించి అన్నీ గెలవగలమనుకుంటే ఏం జరుగుతుంది చిన్న చెట్టు చిన్న పళ్ళు కాస్తే పెద్ద చెట్టు పెద్ద పళ్ళు కాయాలి కదా మరి చిన్న సన్నా గుమ్మడి భారీ పరిమాణపు గుమ్మడికాయను కాస్తుంటే ఎత్తుగా గుబురుగా ఇదిగే అశుద్ధ ఇంకా పెద్ద పళ్ళు కాయాలి కదా స్తుందా లేకపోగా అశ్వథ వృక్షానికి కాసే పళ్ళు అతి చిన్నవిగా ఉంటున్నాయి అలాగే గొర్రెలికి కొమ్ములుంటే గుర్రాలకు కూడా కొమ్ములు మొలవాలి అని వాదించవచ్చు సాధ్యమా అందుకే తర్కం ఎంత వాడిగా ఉన్నా దానికి స్వతంత్రంగా ప్రామాణికంగా నిలిచే శక్తి ఉండదు భౌతిక విషయాల గురించి చర్చించేటప్పుడు ఇంద్రియ వాసనలకు సంబంధించిన విషయాలను చర్చించేటప్పుడు తర్కానికి సంబంధించిన విషయాల భౌతిక రూపం ఆధారం అవుతుంది కానీ అతీంద్రియమైన విషయాలపై చర్చ విషయంలో మాత్రం తర్కానికి ఆధారం ఆగమ శాస్త్రం ఇందుకు విరుద్ధంగా చేసే తర్కం కుతర్కం అనిపించుకుంటుంది ఆగమం ఆధారంగా మాత్రమే జరిగే తత్వ నిశ్చయం ప్రామాణికమైంది అనుమానం ఎప్పటికీ స్వతంత్ర ప్రమాణం అనిపించకూ ఇలా అనుమానం గురించి మధ్వాచార్యులు ఇచ్చిన వ్యాఖ్యానం ప్రమాణ ప్రక్రియ గురించి కొత్త వెలుగు చూపించి అప్పటి తర్కమే గొప్పదని భావిస్తూ వచ్చిన వారికి ఆ భ్రమలు తొలగిపోయాయి ఈ పరిణామం ప్రజలకు స్త్రీపూర్ణ ప్రజ్ఞల పట్ల గౌరవాన్ని నిమ్ముడిప్పేసింది ఈ వ్యాఖ్యాన రీతిలో ప్రభావితులైన ప్రజలు క్రమంగా వారిని అనుమాన తీర్థులు అని పిలవడం ప్రారంభించారు ఆ రకంగా కంటికి కనిపించేదంతా మిథ్య అన్న తర్కం ప్రచారంలో ఉన్న కల్పనా వాదాన్ని కీర్తి మొదటిసారిగా పూర్ణ ప్రజ్ఞలైంది వాది సింహం గ్రామసింహం ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే మరొక ప్రజ్ఞావంతులు తన శిష్యుడితో ఉడిపికి వచ్చారు ఈయన పేరు బుద్ధిసాగర్ బౌద్ధ మతస్థుడు శిష్యుడి పేరు వాదిసింహ ఈ వాదిసింహుడు సదాహాగా తార్కికుడు బుద్ధిసాగరుడితో వాదంలో ఓడిపోవటం వల్ల ఆయనకు శిష్యుడిగా మారాడు మహాపండితులైన ఈ గురి శిష్యులిద్దరూ అచ్యుత ప్రేక్షకులను కలిసి తమ వాదాన్ని వినిపించారు అత్యుత ప్రేక్షకులు ఉత్సాహంతో పూర్ణప్రజ్ఞులకి కబురు చేశారు అప్పట్లో ఆయన అనంతాసురుడి ఆలయానికి కుడివైపునున్న మఠంలో ఉన్న పూర్ణ ప్రజ్ఞలకు కబురు తెలిపి ఆయన సన్నద్ధులై మఠానికి వచ్చే లోపలే ఈ కొత్త గురి శిష్యుల వాదన గురించి విన్న విద్యావంతులంతా అక్కడికి చేరుకున్నారు బుద్ధిసాగరుడు ఆయన శిష్యుడు అపార ప్రజ్ఞావంతులని అంతటి పండితులతో బాలమధ్వాచార్యులు ఎలా వాదించబోతున్నారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది కొంతసేపటి తమని తాము జ్ఞాన వృద్ధులుగా అభివర్ణించుకుంటున్న పండితులు బుద్ధిసాగర వాదిసింహ ఒకవైపు కౌమార దశలోకి అడుగు పెడుతున్న బాల మధ్వాచార్యులు మరోవైపు ఆశీనులయ్యారు పూర్ణ ప్రజ్ఞల్ని చూస్తూనే గురుశిష్యులిద్దరూ ఆనందపడ్డారు ఈ బాలకుడ ఆ తలపడినైన తలపడేది అనుకున్నారు ఇతన్ని వాదించి గెలవటం చాలా సులభం అన్న నమ్మకం వారిలో బలపడింది వాదన ప్రారంభమైంది ముందుగా బుద్ధిసాగరుని శిష్యుడైన వాదిసింహుడు ప్రారంభించాడు క్షణాలు నిమిషాలు గంటలు అతి సునాయాసంగా వాతిసింహుడి వాదాన్ని పూర్ణప్రజ్ఞులు ఖండించారు అందరూ ఆశ్చర్యంలో చూస్తుండగానే పూర్ణప్రజ్ఞులు తమ వాదన పటిణతో వాదిసింహుడి తర్కాన్ని తిప్పికొట్టారు ఈ బాల మధుని విద్వత్తు వాదిసింహునిలో విస్మయాన్ని అసూయిని దేకెత్తించింది ఈసారి వాదిసింహుడు మరింత పట్టుదలగా మరొక అంశాన్ని తీసుకుని పద్దెనిమిది రకాలుగా విశ్లేషిస్తూ పూర్ణప్రజ్ఞుల ప్రతివాదాన్ని ఖండించే ప్రయత్నం చేశాడు ఆ వాదానికి సమాధానంగా పూర్ణప్రజ్ఞులు పద్దెనిమిది వికల్పాలను ఉదహరిస్తూ వాదించారు ఏమా వాగ్దాటి ఏమా వాదన పటిమ ఏమా అస్పష్టత లేని భావ ప్రవాహం బాల మధుల వాదన చాతుర్యం ముందు వాది సింహుడు తప్పలేదు చీకటి ఎంత విశాలంగా పరుచుకుని ఉన్నా ఒక సూర్యకిరణం చాలు గదా దాన్ని చీల్చివేయడానికి అంతే జీవసింహుడైన మధుల ముందు వాది గ్రామసింహమై ఓటమిని అంగీకరించాడు శిష్యుడి ఓటమితో అతడి గురువు బుద్ధిసాగరుడు రంగ ప్రవేశించే తప్పలేదు అతను పేరుకు తగినట్లే అపారమైన వాక్యాతుర్యం కలవాడు కేవలం వాదంతో అనేక చోట్ల అనేక మంది పండితుల్ని ఓడించినవాడు ఇప్పుడు బుద్ధిసాగరుడితో శ్రీపూర్ణ వాదం మొదలైంది నిమిషాలు గంటలు పూర్ణప్రిజ్ఞుడు వాదనలలో సాగరం అంత లోతు ఉన్నది బుద్ధిసాగరుడు ఎంత వాదించినా పూర్ణ ఇంకా ఇంకా విజ్ఞాన సాగర లోతుల్లో వాదానికి మద్దతునిచ్చే అంశాలతో వాదిస్తున్నారు గంటలు గడుస్తున్న కొద్దీ తాను చిప్పుల్లో పడుతున్నానా అన్న సంశయం కలిగినట్లయింది పూర్ణప్రజ్ఞ ఈ చర్చ ఇంత త్వరగా తేగేది కాదు ఈ రోజుకు ముగించి మళ్లీ రేపు కొనసాగిద్దాం అన్నాడు విద్యసాగరుడు బాల మధ్య మందహాసం చేశారు సరే అన్నారు సభ మరటికి వాయిదా పడింది ఆశ్రమం అంతా హడావిడు పడుతున్నారు రెండో రోజు సభకు త్వర తయారై వెళ్లి వినాలని గ్రామస్తుల సైతం ఇంతటి అర్థవంతమైన చర్చ వినే అదృష్టాన్ని వదులుకోకూడదని త్వర సిద్ధమవుతున్నారు కానీ అతిథి మర్యాదలు చూసి ఆశ్రమం బుద్ధి సాగరుల వారి కుటీరానికి వెళ్లి చూస్తే అది ఖాళీగా ఉంది గురు శిష్యులిద్దరూ అప్పటికే పలాయనం చెత్తగించారు జయాపజయా సర్వసాధారణమైనవి కాని పరాజయాన్ని అంగీకరించగల నైతిక స్థైర్యం లేక గురు శిష్యులు రాత్రికి రాత్రే లోకనీతికి విరుద్ధంగా అదృశ్యమయ్యారు తత్వబోధనకు నాంది మఠంలో యథాప్రకారం పూర్ణప్రజ్ఞల పాఠాలు కొనసాగుతూ వచ్చాయి ఒక రోజున పూర్ణ ప్రజ్ఞులు బ్రహ్మసూత్రాల శంకర భాష్య ప్రవచనం ప్రారంభించారు ఎన్నోసార్లు నిజానికి అదే శంకర అంతకుముందు ఎంతో గురువులు ఎన్నో సార్లు బోధించి ఉన్నారు అప్పటి అదే ప్రామాణికమై ఉంది పూర్ణప్రజ్ఞులు ఒకటికి నాలుగు సార్లు శంకర పరిశీలించారు ప్రవచనం మధ్యలో ఆతి కొత్త అంశాన్ని విద్వాంసుల దృష్టికి తీసుకువచ్చారు ఎలాంటి ఆవేశపూరిత భావోద్రేకాలు లేకుండా మనం ఈ బ్రహ్మసూత్రాలను శంకర పరిశీలించినట్లయితే ఒక్క విషయం స్పష్టంగా బోధపడుతుంది ఈ సూత్రాలకి ఈ భాష్యానికి పొంతన లేదు సూత్రం యొక్క భావం ఒకటైతే భాష్యం ఇస్తున్న వివరం మరో రకంగా ఉంది ఇలా అంటూ పూర్ణప్రిజ్ఞులు ఆ భాష్యంలో తనకు తోచిన అనేక లోపాలను ఎత్తి చూపించారు అంతవరకు తమకు ఆ దోషాలు తోచనందుకు శిష్యులు విస్మయం చెందారు ఆ లోపాలను పరిహరించడం తమ వల్ల కాదని వాళ్ళకి అర్థమైపోయింది పూర్ణప్రిజ్ఞుల్ని అభ్యర్థించారు మీరే ఆ లోపాలను చూపారు కానీ బ్రహ్మసూత్రాల నిజమైన భావాన్ని వివరించలేదు ఆక్షేపణారహితంగా ఈ సూత్రాలను మాకు వివరించగలదా వాళ్ల కోరిక మేరకు పూర్ణపిజ్ఞులు స్వయంగా బ్రహ్మసూత్రాలకు అర్థాన్ని వ్యాఖ్యానాన్ని వివరించడం ఆరంభించారు సరళమైన శైలి సులభమైన అన్వయం శృతి స్మృతుల సమాఖ్యతో పుడుకున్న వివరణ పూర్ణపిజ్ఞుల కంఠం నుండి ధారాపాతంగా వెలువెడుతుంటే వాళ్లంతా ఆనంద సాగరంలో మాటల్లో చెప్పలేనంత సంతృప్తి వాళ్ళ గుండెల్లో నిండిపోయింది అంతవరకు వాళ్ళ పాఠంలో పూర్వపక్ష నిరూపణ అంతా విమర్శలతో నిండి ఉంది దానికి సిద్ధాంత నిరూపణ జరగలేదు జరగలేదు అంటే జిజ్ఞాసువులైన వాళ్ళు అడిగి తెలుసుకోవాలి కదా నా ప్రష్ట కశ్య చిద్రోయాత్ జిజ్ఞాసతో అడిగితే తప్ప సిద్ధాంతాన్ని ఉపదేశించకూడదన్నది శాస్త్రనీయం కానీ ఇప్పుడు వాళ్ళలో ఆ జిజ్ఞాస ప్రారంభమైంది శ్రోతలందరూ ఒక రకంగా ఉండరు కదా కొంతమంది నిర్మల హృదయంతో కొత్త విషయంలో మంచి ఏముంది అని ఆసక్తితో తెలుసుకోవాలనుకుంటారు మరికొంతమంది వాళ్ళు విశ్లేషించే తత్వానికి విరుద్ధంగా ఏమన్నా చెబుతున్నారా అలా చెబుతుంటే ఎలా ఖండించాలి ఇలా ఆలోచించే వాళ్ళే ఉంటారు ఇద్దరిని సమాధానపరిచే ప్రవచన సామర్థ్యం పూర్ణ ఉంది కాబట్టి తత్వ వాళ్ళకి జిజ్ఞాస పెరిగేలా సిద్ధాంత నిరూపణ చేసి వాళ్ళని తన శిష్యులుగా చేసుకునేవారు సంకుచిత దృష్టితో కేవలం ఖండించాలని వచ్చిన వాళ్ళని తన వాదనాపటంతో ఓడించేవారు మధ్య గేఫ్ల మధ్వ దర్శనం ఒకసారి మఠంలో మధ్వాచార్యులు ప్రవచనం చేస్తున్నప్పుడు ఆయన తండ్రి నడిల్లాయర్ మఠానికి వచ్చారు చాలా కాలమైంది కదా కొడుకును చూసి ఉత్తర వాత్సల్యం ఎక్కడికి పోతుంది తల్లికి మరీ ఎక్కువ కొడుకు ఎలా ఉన్నాడో అన్న ఆదు కొద్దీ ఆమె భర్తని మఠానికి పంపించింది మఠాలంటే సన్యాసులకు మఠాలే తప్ప కుటుంబాలు నివసించే సత్రములు కాదు కాబట్టి ఆమె ఒకసారి వెళ్లి కొడుకును చూసి రమ్మని భర్తని ఒత్తిడి చేసింది ఆయనకే ఉంటుంది కదా కొడుకును గురించి బెంగా నడిల్లా ఆయర్ మఠానికి వచ్చేసరికి పూర్ణ పెజ్ఞలు ప్రవచనం చేస్తున్నారు కొడుకుని చూస్తేనే ఆ తండ్రి సంభ్రమానికి గురయ్యారు ఆ బాలమత్సల ముఖంలో ఏమిటా వర్చస్సు సూర్యకాంతిలా ప్రకాశిస్తున్న ఆ శరీర కాంతి ఎంత ఆకర్షణీయంగా ఉంది ఆ వాచస్పతి నోటి నుంచి ధారా ప్రవాహంగా వెలువడుతోన్న జ్ఞానబోధ ఎంత మధురంగా ఇంకా ఇంకా వినాలపించేలా ఉంది అలా వింటూ వింటూ మధ్యగ్రేహులు తనని తాను మర్చిపోయారు మఠానికి రాక వరకు సన్యసించినందుకు కొడుకు మీద ఉన్న కోపం అంతా నీటి బుడగలా కరిగిపోయింది చిన్నతనంలో చేతిలో ఒక దండం పట్టుకుని నేను వైష్ణవ మతం స్థాపిస్తాను అంటూ తిరిగిన కొడుకు రూపం గుర్తొచ్చి క్రమంగా నిర్ధారితమవుతోంది జరుగుతున్న పరిణామాలన్నింటికీ ఏదో అర్థం పరమార్థం ఉండే ఉంటుంది తత్వజ్ఞాన జ్యోతిలా ప్రకాశిస్తున్న కొడుకుని తనివి తీరా ఇంతటి జీవోత్తముడికా మేం జన్మనిచ్చాం అని ఆనందిస్తూ ఇంటి ముఖం పట్టారు మంచి గేహులు రాయాలి అత్యుత్త ప్రేక్షకులు తన శిష్యుడైన పూర్ణప్రజ్ఞుడిలోని ప్రజ్ఞా పాఠవాలు ఎంతగా మెచ్చుకుంటున్నప్పటికీ విషయ చర్చల సమయంలో విమర్శలు కొనసాగుతూనే ఉండేవి ముఖ్యంగా ప్రవచనాల సమయంలో చెణుకులతో నిండిన వివాదం నడుస్తూ ఉండేది పూర్ణప్రజ్ఞలది పరిపూర్ణ విశ్వాసంతో కూడిన సిద్ధాంతం తాను ఏం ప్రవర్తిస్తున్నాడో దానికి పూర్తి సిద్ధాంత నిరూపణ చేయగల వాదన పటిమ ఉంది అయితే బ్రహ్మసూత్రాల మీద శంకర భాష్యం విషయంలో బాలమర్చునావు కదా ఇంకే నువ్వే ఒక భాషం రాసే రాదు అది వెటకారమా ఆదేశమా పూర్ణ ప్రజ్ఞులు మాత్రం ఆదేశంగానే తీసుకున్నారు అచ్యుత ప్రేక్షకులకు మరొక శిష్యులు ఉండేవాడు లికుచ వంశానికి చెందినవారు పూర్ణ ముందే సన్యసించి జ్యేష్ఠయతి అని పిలువబడేవారు లౌకిక జీవితాన్ని పరిపూర్ణంగా చెందించిన వైరాగ్యతత్వం తాత్విక ధోరణి ఇట్టుపడుతుంటాయి ఆశ్రమంలోని శిష్యులందరికీ ఆయనే పెద్దవాడైనప్పటికీ పూర్ణప్రజ్ఞని గౌరవం మెండుగా ఉండేది ఆయనకు కూడా బ్రహ్మసూత్రాలపై వచ్చిన సార రహిత భాష్యాల పట్ల అసంతృప్తి ఉండేది ఆ అసంతృప్తి ఎక్కడికి దారి తీసిందంటే ఒకరోజు జ్యేష్ఠయతి ప్రత్యేకంగా మధ్వాచార్యులతో సమావేశమై వ్యాసులో వారు ప్రతిపాదించిన సూత్రాల స్ఫూర్తికి విరుద్ధంగా ఏంటి భాష్యాలు ఇవి అవసరమా మీరు చిన్న వయసులోనే బ్రహ్మసూత్రాలను అవపోస పట్టారు మీరే సరైన భాష్యం రాసి లోకానికి సన్మార్గదర్శనం చేయవచ్చు కదా అని అభ్యర్థించారు ఈ పరిణామాలన్నీ దైవికమైనవని ఈ ఆదేశం ఆ భగవంతుని ఆదేశమని ఆనంద తీర్థులు భావించారు ఈ బృహత్ కార్యానికి ఉపక్రమించారు అంతే మధ్వాచార్యులు తొలి వ్యాఖ్యాన చంద్రకును వెలువరించారు అందులో జిజ్ఞాసువులైన వాళ్లకు నిజమైన వ్యాస సూత్రాల భాష్యం వ్యాస సమ్మతమైన వైదిక సిద్ధాంతం దరిపించింది ఒక్కసారిగా విష్ణుతత్వాన్ని ఆవరించి ఉన్న అంధకారం తొలగిపోయినట్లయింది తత్వజ్ఞాన సంపద కాంతులు నలుగు దశలా మరొక మధ్వ మహిమ వెలుగులోకి ఎత్తులు నిత్యం సంచారం చేస్తూ ఉండాలి బలమైన కారణం ఉంటే తప్ప ఒకే చోట ఎక్కువ కాలం మజిలీ చేయరు చాతుర్మాస దీక్ష కాలంలో మాత్రం ఒకే చోట నిలకడగా ఉంటారు అందుకే వాళ్ళని పరిరాజకులు అంటారు అత్యుత్త ప్రేక్షకులు ఈ విషయాన్ని విధిగా పాటించేవారు ఒకసారి వారు తమ పర్యాయంలో భాగంగా విష్ణు మంగళక్షేత్రాన్ని సందర్శించారు ఇది ఇప్పటి కాసరగోడ్ దగ్గర పుణ్యక్షేత్రం అక్కడ ఒక భక్తుడు అచ్యుతప్రేక్షల బృందాన్ని భిక్షకు ఆహ్వానించాడు ఆహ్వానించిన భక్తుడు మధ్వాచార్యుల శక్తి గురించి అప్పటికే విని ఉన్నాను మధ్వాచార్యులంటే సకల శాస్త్ర కోవిదులని చతుసష్ఠి కళాకోవిదులని అపారమైన యోగశక్తి సముపాధ్యతులని ఇలా ప్రచారంలో ఉండటంతో ఆ భక్తుడికి మధ్వాచార్యులను పరీక్షించాలనిపించింది తన ఇంట్లో గురువులకు భిక్ష పూర్తయిన వెంటనే ఆ భక్తుడు రెండు వందల పెద్ద అరటి పళ్ళని తెచ్చి మధ్వాచార్యుల ముందుంచి స్వీకరించండి స్వామి అని కోరాడు పూర్ణప్రజ్ఞలు మందహాసం చేశారు అద్భుతం అంతా చూస్తుండగానే ఆ రెండు పళ్ళు ఆరగించారు ఎవరు చేయగలరు ఇలా మహాభారత కలం భీమసేనుడు తప్ప అంతా అయిపోయాక అచ్యుత ప్రేక్షులు సంభ్రమంతో పూర్ణప్రజ్ఞల్ని ఏకాంతంగా పిలిచి అడిగారు పూర్ణప్రజ్ఞ ఏమిటి విచిత్రం భోజనానికి ముందు కూడా అసాధ్యమైన విషయాన్ని నువ్వు భోజనం తర్వాత సుసాధ్యం చేసావే పైగా నీ ఉదరం చూస్తే నువ్వు భోజనం చేసినట్లే కనిపించడం లేదు ఎలా సాధ్యం పూర్ణ ప్రజ్ఞలు దాచుకోకుండా జవాబిచ్చారు గురుదేవ నా జఠరాజ్ని బుటన పెద్దది అది నాకు హితమైనది ఎంతైనా జీర్ణం చేసుకునే శక్తి దానికి ఉంది అత్యుత్త ప్రేక్షకులకు మహాభారతంలోని భీమసేనుడు గుర్తుకొచ్చాడు అంతటి అగ్నిని ఉదరణలో కలిగి ఉండటం వల్లనే భీముడికి వృకోధరుడు అని పేరు వచ్చింది ఒకవేళ ఆ వృకోధరుడే ఈ మధ్వాచార్యులా క్రమంగా అత్యుత ప్రేక్షకులకు ఏదో ఒక సంశయానికి సమాధానం దొరుకుతున్నట్టు అనిపిస్తోంది సంశయించడానికి కారణం గురువులు అంతకు ముందు విని ఉండటమే తప్ప పూర్ణప్రిజ్ఞుడి చూసి ఉండలేదు కానీ శైశవ దశలోనే ఉలవలు దేని జీర్ణించుకున్న శక్తి మధ్వాచార్యులకు ఉందని ఆయనకు తెలియదు దక్షిణ యాత్ర పూర్ణప్రజ్ఞులు దక్షిణ దిగ్విజయ యాత్ర సాగించారు దారిలో అనేక చోట్ల విభిన్న వాదాలు పూర్ణప్రజ్ఞలను విశ్లేషిస్తున్న తత్వం అంతకు ముందు వరకు ఆచరణలో ఉన్న తత్వాలకు విరుద్ధం అందువల్ల సహజంగానే ఆయనకి తారసపడిన పండితులు విద్వాంసులు అంతా ఆయన వాదాన్ని ఖండించే ప్రయత్నం చేస్తూ వచ్చారు ప్రతి చోట వాదాలు చర్చలు హోరాహోరీగా సాగాయి అన్నింటిలోనూ ఆయనదే విజయం అలా ఇతర వ్యాఖ్యానాలన్నింటినీ నిర్ద్వందంగా ఖండిస్తూ ఆయన సంచారం కొనసాగించారు ఆ సంచారం అభిఘ్నంగా సాగింది అలా సంచారం చేస్తున్నప్పుడే కేరళ దేశంలోని పయస్విని నదిని చూశారు ఆ నదీ తీరమంతా దేవాలయాలమయం అక్కడ గ్రామాలలో వేదశస్త్రాలను అధ్యయనం చేస్తున్న బ్రాహ్మణ కుటుంబాలు కనిపించాయి ప్రకృతి మాత అందమంతా అక్కడ గూడు ఉంది ఆ తీరాన్ని చూస్తూనే మధ్వాచార్యులు రాబోయే కాలంలో దుర్గాదేవి ఇక్కడే అవతరిస్తుంది అని భవిష్యత్వాణిని ప్రకటించారు అలా సంచారం చేస్తూ తిరువనంతపురంలో స్వర్ణమయుడైన అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా దర్శించారు ఈ ఆలయం సిద్ధితో కూడుకున్న మహాక్షేత్రం ఒకే ద్వారంలోంచి మొత్తం విగ్రహాన్ని చూడడం సాధ్యం కాదు మూడు ద్వారాల్లో చూస్తేనే మొత్తం మూర్తిని చూడగలుగుతాం